లువడియున్న ప్రాణాచారముల పడతుల నధముల పాలించితి ఇడుముల పెడబాప ఇంక నేల తెగి పొంక గడిచీటి చెయునింక గడమున్నదా మిథిలేని ధనములు మెరసి కానుకగుని అతిపుణ్యులిందరి నలరించి తృతిహీనులకు నెల్ల దిక్కవుగాక వ్రతముచెలిననింక వట్టగట్లా పాలించినా విన్నపమన వెంకటరాయ లాలించితివి నేను లనగానా ఇలాగుననే లోకమింతా కాతువుగాక పాలుదాగిన మీద పైకుడుపులా